परशोधन व्यसन प्राणी दादापुर नलभ संविराम कृषि आचार्य बिरदराज रामराजुगारभुत्थाई गौरव पी ए आनंद विषय आचार्युकी ఈ గౌరవం మొట్టమొదటిసారిగా లభించడం మనందరికీ గర్వకారణం కూడా జానపద సాహిత్యమన్నా ప్రాచీన గ్రంథ పరిష్కరణి ఆచార్య దిరుగురాజు రామరాజు గారి పేరు పంతొమ్మిది వరంగల్ జిల్లా దేవునూరులో జన్మించిన రామరాజు గారి పరిశోధన జీవితం దేశమంత విశాలంగా విస్తరించి నేడు యావత్ భారతదేశంలో గుర్తింపు పొందింది ఎంతో శ్రమ కోర్చి తెలంగాణలోని పల్లెలన్నీ తిరిగి జానపదుల నోళ్లలో కొన ఉన్న వేల కొద్ది గేయాలను సేకరించడంలో రామరాజు గారు చేసిన కృషి అపూర్వమైంది తెలుగులో పరిశోధన అని భావించే రోజుల్లో జానపద సాహిత్యం సాహిత్యమేనా అని చిన్నచూపు చూసే రోజుల్లో జానపద సాహిత్యం పైన ప్రామాణికమైన సిద్ధాంత గ్రంథం రాసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలి తెలుగు డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న పరిశోధకులు రామరాజు గారు దక్షిణ భారత భాషల్లోనే జానపద సాహిత్యం మీది కాక ప్రాచీన తాళపత్ర సేకరణ పరిష్కరణ విస్తృత కవుల కావ్య పరిశీలన వంటి పరిశోధన కార్యక్రమాలలో మునిగి ఎన్నో అపూర్వమైన కావ్యాలను తొలిసారిగా పరిష్కరించి విలువైన పీఠికలతో మనకు ప్రాచీన తెలుగు కవులలో మరుగుపడిన మాణిక్యాలను చరిత్రకెక్కని చరితార్థులను ఎందరినో తొలి విలుగులోకి తెచ్చినారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముప్పై సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా ఉండి ఉత్తమ అధ్యాపకులుగా ఉత్తమ పరిశోధకులుగా కీర్తి గడించినారు వీరి పర్యవేక్షణలో సుమారు నలభై మంది పరిశోధకులు జానపద సాహిత్యం ప్రాచీన సాహిత్యం మొదలైన అంశాలలో పిహెచ్డి పట్టాలు పొందినారు ఆకాశవాణికి విచ్చేసిన ఆచార్య రామరాజు గారితో ముచ్చటించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం అయ్యా భారత ప్రభుత్వం మిమ్మల్ని రీసెర్చ్ ప్రొఫెసర్ గా ఎన్నిక చేసి గౌరవించిన సందర్భంగా మీకు నా అభినందనలు ప్రొఫెసర్ యశ్పాల్ ప్రొఫెసర్ రామలింగస్వామి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి మొదలైన ప్రముఖులతో పాటు జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవానికి ఇన్నేళ్లుగా నేను చేసిన పరిశ్రమకు గుర్తింపు వచ్చింది ఈనాటికి అని మాత్రం చాలా సంతోషం కలిగింది మనిషి తన ధర్మం తన విధి తాను చేస్తూ పోతే తన కర్మ తాను ఆచరిస్తూ పోతే ఎన్నిటికైనా దాని ఫలితం మంచి ఫలితం తప్పకుండా దక్కుతుంది అనే దృఢ విశ్వాసం మొదటి दृष्टि सारे दिन मे साहित्य वातावरण నేను మెటికులేషన్ లో ఉన్నప్పటి నుంచి పెద్ద పండితుల పరిశోధన వ్యాసాలు ఎప్పుడు చూసినా అందులో అద్భుతమైన కొత్త విషయం చెప్తే ఏదో వ్యాసం ఉండేది మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గోపూరి ప్రభాకర్ శాస్త్రి మానవల్లి రామకృష్ణ కవి ఇలాంటి వాళ్ళ రచనలు అందులో ఇలాంటి వ్యాసాలు ఎన్నడైనా మనం రాయగలవా ఇలాంటి పని ఎన్న చేయగలవా అనేటువంటి తపన మొదటి నుంచి నాలో ఉంది అది తర్వాత మరి నేను తక్షణ రంగాల రాజకీయం నుండి ఇతర ఉద్యోగాల నుండి కేవలం సాహిత్యం వైపు ఎప్పుడైతే మదలనాడు అది ఇంకా తీవ్రతరమైంది అందులో ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడానికి మరి చిన్నప్పుడు నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని మా ఊళ్ళో మా ఇంట్లో ఈ పాటలు పాడుతూ ఉంటే బొలాలు తిరుగుతుండంగా వాళ్ళు పాడుతూ ఉంటే విన్నాను మా నాయనమ్మ మా అమ్మ మా అమ్మమ్మ పాడే పాటలు విన్నాను మనకు ఏదో ఆ సహజమైన సౌందర్యం కవితా సౌందర్యం మన సంస్కృతి మన చరిత్ర ఇదంతా ఉన్నట్టుగా నాకు అనిపించింది వాటి తర్వాత నేను పరిశోధన ఈ అది కూడా వరం ప్రతాపిరెడ్డి గారు లక్ష్మీరంజనం గారు ఈ సబ్జెక్టు ఎత్తేవరకి నాకు ఉండే గల్లు ఉంది ఎంత నా మనసులో మాటనే వాళ్ళు చెప్పినారు అని ఎందుకంటే ఆనాడు ఎవరు ఇటువైపు ఆలోచించనే లేదు గారికి మన సంస్కృతి మన సాహిత్యం మన చరిత్ర అంటే ఎంతో అభిమానం ఆయనకు చాలా మన సాంస్కృతిక విశేషాలన్నీ ఇలాంటి సాహిత్యం ద్వారానే ఆయన ప్రజా సాహిత్యం నుండి స్వీకరించి మన చరిత్ర రచించినారు అందుకోసం వారి సబ్జెక్ట్ నాకు చెప్పగలిగినారు లక్ష్మీ కూడా తమ సాహిత్య చరిత్రలో ఒక చిన్న చాప్టర్ జానపద సాహిత్యం గురించి వ్రాసినారు దాంతో నేను ఇన్స్పైర్ అయినా మీరు పరిశోధన చేయదరుకున్నటువంటి రోజుల్లో ఇష్ట సాహిత్యానికి సంబంధించిన అనేక అంశాలు ఉండినాయి మీరు ఏ అంశం తీసుకున్నా పరిశోధన చేయడానికి వీలుగా ఉండేదే కానీ ఈ అనాదృతమైన జానపద సాహిత్యాన్ని పరిశోధన తీసుకోవడంలో ప్రత్యేకమైన ఏమిటి ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకోవాలంటే మన నిజమైన అర్థమైన సంస్కృతి ఈ జానపద గేయాలల్లో ఉన్నట్టుగా మనకు ఈ పండితులు శిష్యులు రచించిన సాహిత్యంలో దొరకదు గడా వేస్తే గాని ప్రబంధాలన్నీ వెతకండి మీకు సాంసారిక గృహ సంబంధమైన జీవితం కానీ చరిత్రకు సంబంధించిన ఏదో పీఠికలలో రాజులు రాజవంశాలు వాళ్ళ చరిత్ర ఉంటుంది కానీ ప్రజల జీవితం గురించి చెప్పే చరిత్ర లేదు అందువల్లనే వాళ్ళు మొదట నేను ఈ సబ్జెక్ట్ తెచ్చుకుంటే మొదటి సంవత్సరం నాకు ఈ అనుమతి లభించలేదు వాళ్ళు ఇది సబ్జెక్టు కాదు బొమ్మని అన్నారు చాలా దిగ్గంతులు లాంటి వాళ్ళు ఉండేవారు ఆ జనాల్లో వాళ్ళు ఇది సాహిత్యం వద్దని అన్నారు వద్దంటే మళ్లీ రెండో సంవత్సరం ప్రతాప్ గారిని ఆయన స్వయంగా తీసుకుపోయి వాళ్ళని కన్విన్స్ చేయించిన తర్వాత నాకు ఇది లభించేది జానపద సాహిత్యంపై పరిశోధన చేస్తున్న కాలంలో మీరు ఊరూరా తిరిగి వేల కొద్ది జానపద గేయాలను సేకరించినారు కదా ఆ సేకరణకు సంబంధించిన కొన్ని అనుభవాలను తెలియజేస్తా ఉన్నాయి అనుభవాలు ఆనాడు ఈ బస్సులు ఈ రైళ్లు ఈ వాహన సౌకర్యాలు ఏమీ కొన్ని చోట్లకు నడిచి పది స్మైళ్ళు పదిహేనే స్మైళ్ళు కాళినడక నడిచారు చెడ్ల బండి కట్టించుకొని పోయినారు ైకళ్ల మీద పోయినాను మరి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది ఆ పాటలు సేకరించే అప్పుడు వాళ్ళు పాడరు ఈ తెల్ల బట్టలు వేసుకుని పల్లెటూళ్ళలో పోతే ఈయనెవరు వచ్చినారు అని భయపడేవాళ్ళు పాడకపోయేవాళ్ళు అలాంటప్పుడు వాళ్ళను నయానా భయాన ఏదో తీరుగా పాడించుకుంటూ ఆ పాటలన్నీ సేకరించుకోగలిగినాను కొన్ని కొన్ని చోట్ల నేను జ్వరపడ్డాను జబ్బు పడి ఎక్కడో స్పృహ తప్పి అడవిలో పడిపోతే కూడా నన్ను మోసుకుపోయి వాళ్ళు ఎంతో ఆదరించి అట్లాంటి రెండు మూడు సంఘటనలు చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి ఈ పాట పాడేవాళ్ళు వ్యాలెడ్ సింగర్స్ ఉంటారే ప్రొఫెషనల్స్ ఆ మాత్రం సులభంగానే పాడేవాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చే చేస్తే కళ్ళుకు పైసలు ఇచ్చే చేస్తే లేదా పాత బట్టలు ఇచ్చేవాళ్లు సులభంగానే పాడేవాళ్ళు కానీ గృహస్థులైన వాళ్ళు మరి కూలినాలు చేసే వాళ్ళు వాళ్ళు పాడకపోయారు వాళ్ళని ఎంతో బాగా లాలించి గులిపించి ఈ పాటలు చేసిన విశ్వ నేడు జానపద సాహిత్యానికి ఇష్ట సాహిత్యంతో పాటు సమానమైన పీఠం లభించడానికి మీరు చేసినటువంటి కృషిని దయచేసి తెలియజేస్తారా నేను జానపద సాహిత్యం చేసిన తర్వాత కొంతకాలానికి నేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అయినా నా సమకాలీన్లు ఆంధ్ర యూనివర్సిటీ లోను వెంకటేశ్వర యూనివర్సిటీ లోను పీజీ వరంగల్ అనంతపురం గుంటూరు లో జోగారావు దొనప్ప రెడ్డి జిఎన్ రెడ్డి గారు కోరాడ శాస్త్రి గారు నా సమకాలీని వీడు నేను వాళ్లలో కొంచెం పెద్దవాడిని అప్పటికే చాలా పేపర్స్ ఇవన్నీ రాసిన చాలా పుస్తకాలు ప్రకటించి కనుక నా ఎందుకు వాళ్ళకి ఆదరణ నేను వాళ్ళని పట్టుకొని ఇదొక పేపర్ ఆప్షనల్ పేపర్ గా తొలిగా ప్రవేశపెట్టించాను ఆ తర్వాత వాళ్ళందరి మీటింగ్ పిలిచి కామన్ ఒక సిలబస్ అన్ని యూనివర్సిటీస్ లో ఉండాలి అనేది ఒక మీటింగ్ పిలిచి ఆ సిలబస్ డ్రాఫ్ట్ చేయించినాను చేసి వాళ్ళ సహకారంతో అన్ని యూనివర్సిటీస్ లో ముందుగా ఆప్షనల్ గా ఆడి తర్వాత కంపల్సరీ పేపర్ గా తర్వాత వాటిలో కూడా రీసెర్చ్ వచ్చేట్టుగా నేను చూసినాను నేను రిటైర్ అయ్యేనాటికి అన్ని యూనివర్సిటీస్ లో ఇక్కడే నేను బయట కూడా బెనార్స్ యూనివర్సిటీలో బోర్డ్ స్టడీస్ మెంబర్ గా నేను ఏ యూనివర్సిటీలో ఉంటే మద్రాస్ యూనివర్సిటీలో ప్రతి చోట ఈ సబ్జెక్ట్ గురించి నేను పోరాడి దాన్ని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు మీరు జానపద సాహిత్య రంగంలోనే కాకుండా గ్రంథ పరిష్కరణ రంగంలో కూడా గొప్ప కృషి చేసినారు ఇటీవలే మీరు మడికి సింగన రాసిన పద్మ పురాణం ఉత్తర ఉత్తరాఖండాన్ని కూడా పరిష్కరించి వెలుగులోకి తెచ్చినారు ఈ గ్రంథ పరిష్కరణ రంగంలో మీరు చేసినటువంటి కృషిని తర్వాత మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మీ అనుభవాలను వివరించండి గురు నేను తొలతనే చెప్పినాను నాకు ఆదర్శం వేటూర్ ప్రభాకర్ శాస్త్రి మానవల్లి రామకృష్ణ కవి మల్లంపల్లి సోమశ్వరి శర్మ అని వాళ్ళు చేసిన కృషి చూస్తే మనము ఆశ్చర్యపోతాం వాళ్ళు రాసిన గ్రంథాలకు రాసిన పీఠికలు చూస్తే అబ్బురం కలుగుతుంది ఎంతెంత గొప్ప పీఠికలు రాసినారు ఆ దృష్టితో పాటు నేను కొంచెం భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లైఫ్ మెంబర్ నుణాలో ఉంది అక్కడ సూక్తంకర్ మొదలైనటువంటి మహానుభావులు రాసిన రీసెర్చ్ పేపర్స్ సెక్చువల్ క్రిటిసిజం అనే గ్రంథాలు చదివిన తర్వాత అసలు ఒక క్లాసిక్ ను ఎట్లా ఎడిట్ చేయాలి ళపత్ర గ్రంథాలు సేకరించి దాని పైడిగ్రీ ఎట్లా ఏర్పాటు చేయాలి అందులో శిథిలం అయిపోతే ఆ భాగాలను ఎట్లా పూరించాలి శిథిలమైన సగం కొన్ని అక్షరాలు పురుగులు మనకు కావలసిన తోటి అక్కడ కొరికేస్తాయి కొంత పై భాగం అన్న ఉంటుంది కింది భాగం అన్న కింది భాగం ఉంటే పై భాగం పోతుంది ఆ అక్షరాలను ఎట్లా పూరించుకోవాలి కవి హృదయం ఏమిటి ఆ కవి ఏ పదాలు ఎక్కువగా ప్రయోగిస్తున్నాడాతను పర్సెంటేజ్ ఆఫ్ వర్ల్డ్ దీ ఎంప్లాయ్ అది తెలిసిన తర్వాత ఓ ఇక్కడ ఆ స్పేస్ ను బట్టి ఒక పదానికి ఒక పదం లోపించిన పదం అటు ఉన్న పదాలు చూస్తే ఆ స్పేస్ లో ఏ పదం వస్తుందో అది గుర్తించడం సులభమైపోతుంది అది ఆ విధంగా నేను కృషి అహోరాత్రాలు కొంచెం కష్టపడాలి దీనికి మనకు ప్రతిభతో పాటు కష్టం కూడా విత్పత్తి ఉన్నా ప్రతిభ ఉన్నా కష్టం కాకపోతే ఇలాంటి పనులు చేయడం సాధ్యం కాదు ఊరికి బాగా ఉండాలి అది యువత అనుగ్రహం వల్ల నాకు కొంచెం ఉండటంతో ఆ పని చేయగలిగిన అంటే మీరు ఈ సంస్కృతంలో అలాగే తెలుగులో సుమారు పది పదిహేను గ్రహాలను పరిష్కరించిన అవునండి పరిష్కరించాలి ఇప్పుడు తెలుగులో మీకు ప్రసన్న ఏ నేను ఏ పరిష్కరించి మొదటిసారిగా వెళ్లిన గ్రంథాలన్నీ ఇంతవరకు సాహిత్య చరిత్రలో లేనేలేవు ఆ కవుల పేర్లు కూడా లేవు అటువంటి వాళ్ళు దాదాపు ఒక నూరు మంది సంస్కృతంలోను తెలుగులోను కవులను మొదటిసారిగా సాహిత్య చరిత్రకు పరిచయం చేశాను ఇప్పుడు మరుగుపడిన మాణిక్యాలు అవన్నీ గ్రంథాల్లో విషయాలు కూడా తెలియదు ఆ తాళుపద గ్రంథాలు వాళ్ళ రచనలు విశ్వవిద్యాలయంలో జానపద సాహిత్య రంగంలో మీరు అనేక పరిశోధన ప్రణాళికలను చేపట్టినారు కదా అవునండి ఒకటి రెండు పరిశోధన ప్రణాళికలను గురించి ఇప్పుడు నేను మొట్టమొదటిసారి ఫోర్లో సర్వే ఆఫ్ తెలంగాణ డిస్టిక్ అని చేపట్టినాను యుజిసి వాళ్ళు గ్రాంట్ ఇచ్చినారు ఆ తర్వాత కొందరు మంచి విద్యార్థులను ఎన్నుకొని వాళ్లకు శిక్షణ ఇచ్చి పల్లెళ్ళు తిరిగి ఒక్కొక్క మొత్తం డిస్టిక్ లో కొన్ని స్పెసిఫిక్ ఆదర్శన గ్రామాలను మనం ఎంచుకోవాలి ఎంచుకొని అక్కడికి వాళ్ళని వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అతడు ఒకసారి పోయి ఒకసారి పాట సేకరించుకొని మళ్ళీ రెండోసారి పోయి సామెత సేకరించుకోవటం కాదు వాడిని అన్ని రంగాల్లో వాడికి శిక్షణ ఇచ్చి అతన్ని పంపించి ఈ విధంగా తెలంగాణ పోక్లోర్ సర్వే ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్ట్ తో చేయించాను అట్లాగే మ్యూజియం పీసెస్ పోక్లోర్ మ్యూజియం మైసూర్ లో చూసిన తర్వాత అలాంటి మ్యూజియం పీసెస్ ఏ ఉండీ సేకరించి ఆర్ట్స్ కాలేజీ పెట్టించారు బాగా ప్రొఫెసర్ కృష్ణ కుమారి గారు ఈ విషయంలో చాలా శ్రద్ద చూపి కోడారు ఆమె నేను రిటైర్ అయిన తర్వాత ఈ సర్వే ఆఫ్ పోక్లోర్ ఆమె ఈ కొంతకాలం చేయించినారు కూడా కొత్తగా జానపద సాహిత్య పరిశోధనకు సంబంధించినటువంటి చేపట్టదలుచుకున్నటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయా జానపద సాహిత్యం కంటే నేను దొరుకు కొంత పనిచేస్తాను ఈనాడు చాలా మంది చేస్తున్నారు అంతకంటే రెండు కొత్త విషయాలు నేను ఎన్నుకోదలుచుకున్నాను దాంట్లో మీ సహకారం కూడా నేను కోరుతున్నాను ఒకటేమో ఆంధ్రులు ప్రాచీన కాలం నుండి అనేక సంస్కృత గ్రంథాలు రచించినారు అన్ని శాస్త్రాలలోను సాహిత్యంలోను అవన్నీ ఎవరూ చూడలేదు కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్ర సంస్కృతి లిటరేచర్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ అది ఉంటుంది తర్వాత ఈ ప్రపంచంలో అంత రాజకీయమే అంత యాక్టివిటీ అనుకుంటున్నారు కానీ నిశ్శబ్దంగా మౌనంగా ఉండి ఈ లోక కళ్యాణానికి శాంతికి కృషి చేసేటువంటి మహానుభావులు సాధుసంతులు రియల్ స్టేజియస్ చే ఎంతో మంది ప్రాచీన కాలంలో ఉండిపోయినారు ఇప్పటికీ ఉన్నారు వాళ్ల జీవిత చరిత్రలు వాళ్ల కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ పీస్ మన దేశంలో సత్యశ్యామలంగా సౌభాగ్యంగా సౌహార్దంగా సౌమనస్యంగా ఉండగలిగే వాతావరణాన్ని వాళ్ళు తమ సైలెంట్ ప్రేయర్స్ ద్వారా సమకూర్చగలుగుతున్నారు అలాంటి వాళ్ళను సొసైటీ నెగ్లెక్ట్ చేసింది మరి వాళ్ల గురించి కూడా వాళ్ళ యొక్క సందేశం ఏమిటి వాళ్ళు ఏ విధంగా శాంతిని పంచుతున్నారు ఏ విధంగా సౌభాగ్యాలు పంచుతున్నారు విషయం కూడా ఒక గ్రంథం రాయాలని ఉంది దానికోసం నేను అప్పుడే ప్రణాళిక వేసుకున్నాను నాకు ఇది రాకముందేస్తకాలు కూడా ప్రశ్నించినాను పిల్లవాళ్ళ గురించి రెఫరెన్సెస్ అక్కడక్కడ ఉన్నాయి ఎన్నో పుస్తకాలు పెరిగితే గాని కొద్దిగా కొండంతవి వెలకనబెట్టినట్టుగా వాళ్ళ చరిత్ర సేకరిద్దాలి సేకరించి ఇది ఒక పెద్ద గొప్ప ప్రణాళిక మీరు చేసినటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి అనేక వివరాలు చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం నమస్కారం